పరిశుద్ధుడు ఒక దేవా మీకు ఎంతో వందనాలు స్థితిలో స్తోత్రాలు ప్రభా ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా ప్రాత్సన్ని చేరి ఈ విధంగా స్థితించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో ప్రభా ప్రార్థనా పూర్వకంగా ప్రభా ఇదిగోనైనా ఈ కొడికి నువ్వు ప్రార్థనా పూర్వకంగా మొదలుపెడుతుండగా వీరుండి నడిపించండి మహిమ పొందండి ప్రభా వాక్యం ద్వారా మాట్లాడండి ప్రార్థనలు మీరుండండి పాటల్లో మీరు మహిమ పొందండి ప్రభా ప్రభా ప్రతి దశలో మీరుండి విజయాన్ని మాకు అనుగ్రహించండి మీరు మహిమ పొందమని ఏసైనా మిమ్మల్ని అడిగి వేడుకుంటూ రాస్తున్నాం తండ్రి తరువోన్నతుడాకు ఆశ్రయా దుర్గము నాకు ఆశ్రయదు దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీ వేగా ఆనందముని వేగా ఆదర నని ఆనందము నీ వేగం సర్వోన్నతుడా నీ వె నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని ఏహోసువాతో నీ దినములన్నిట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 దాని ఎలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసినా దాని ఎలుకు సింహాసన మిచ్చినావు सिंहाल्नोलनू मूसीनावु सिंहासनामिचिनावु सिंहाल्नोलनू मूसीनावु సర్వోన్నతుడా నీ వె నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీ నాకు ఆశ్రయా దుర్గము తి కిరీటం దర్శనముగా దర్శించిన ఆ పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన ఆ పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచిన జయీవితము నీచి నావు విశ్వాసము కాచి జయ జీవితము నీచినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో ఎవ్వరు లేరు ના કુય લલુ આદર નનિ વેગા આણંદમુ નિ વેગા આદર નિ વેગા ఆనందము నీవేగా వేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము హలే ప్రైజ్లాడన్న పాడన్నాను నేను ప్రే మమయా యే ప్రభువాతులు ప్రభువా ప్రే మమయేసు నిన్నే స్తును ప్రభువా అనుదినమూ అనుక్షణము అనుదినమూ అనుక్షణమూ ని ప్రభువా ప్రేమ మయ ప్రభువా నిన్నే స్ంతును ప్రభువా కే యోగ్యతే నిన్ను. ీవు ప్రేమతో పిలిచావు ప్రభువా ఏ యోగ్యతలే నన్ను నీవు ప్రేమ్ పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావునా ప్రాణమిచ్చావు నాకై ప్రభువా మయూ ప్రభువాతు ప్రభువా టనుని ఉనిలచీ నా హృదయాన్ని తట్టవు ప్రభువాదవాటనుని ఉనిలచీ నా హృదయాన్ని తట్టవు ప్రభువా హృదయాంగనములోకి అరుదించి నావు హృదయాంగనములోకి అరుదించి నావు నాకెంతో ఆనందే నాకెంతో ఆనందే ప్రేమమయే నిన్నే స్థుతిను ప్రభువా శోధనలు నను చుట్టుకొనినా ఆ వేదనలు నను అలుము కొనినా చోధనలు నన్ను చుట్టుకొనినా ఆ వేదనలు నను అలుము కొనినా రోదన ఆవేదన నిన్నే స్ ప్రభువా నిన్నే స్తును ప్రభువా హే మమయేసు ప్రభువా నిన్నే స్తును ప్రభువా అనుదినము, అనుక్షణమూ అనుదినమూ అనుక్షణము నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తూ తింటును ప్రభువా కల్లెలు థ్యాంక్ యూ బ్రదర్ మా పాప కూడా పాడతండి బ్రదర్ పాడమనండి ఇద్దరు వాక్యం చెప్తారు మన పాడు మానవా నీ పాపం మానవా ఏ సయ్యేరీ నీ బ్రతకు వాచవానవా నీ పాపం మానవా ఈ సయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోని బ్రతుకు చున్న చోచడును నీ దేహము పాపములోనే మరణించిన చో తప్పదు నరకము పాపములోనే బ్రతుకు చున్న నీ దేహము పాపములోని మరణించిన చోటూ నరకము ఓ మానవా నీ పాపం మానవా నీ శయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంత కాలము పాపములోనే బ్రతుకు చుందువు ఎంత కాలము శాపములోనే కొట్టబడదువు ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగిందువు ఏసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుడి ఏసయ్యి తన రక్తంతోనే పాపం కడుగును సుని నమ్మి పాపము నుండి విడుదల పొందుడి ఏసై తన రక్తంతో మీ పాపం కడుగు ఓ మానవా నీ పాపం మానవా ఏసయ్య చంతచేరి నీ బ్రతుకు మార్చవా ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరుతవు ఏసైయ్య నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను నిను రక్షించి ఆ పరము రాక్షించును ఏసై నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను ఏసై నిను రక్షించి ఆ పరము రాక్షించును ఓ మానవా నీ పాపం ఏ సయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చింతచేరీ నీ బ్రతుకు మార్చవా పాపములో నీ బ్రతుకు చిన్న చోర్చడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకు చెన్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా నీసయ్య ్రతుకు వా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయా నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా దావదు కుమారుడా నన్ను దాటి నరి తువాడ నన్ను విడిచిపోకయా దావదు కుమారుడా నన్ను దాటిపోకయా నరీ తువాడ నన్ను విడిచిపోకయా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా ముగవాడినయ్యా నా స్వరము వినవయా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా ముగవాడినయ్యా నా స్వరము నెయ్యవా గుంటివాడినయ్యా నా తోడు నడవవా కుంటివాడినయ్య నా తోడు నడవవా దావదుకు మారుడా నన్ను దాటిపోకయా నజరీ తువాడ నన్ను విడిచిపోకయా దావదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీ తువాడ నన్ను విడిచిపోకయా લોક મંતા ચૂચી નનું એડી પીંચી ના જાલીતો નનું છેર દીસી ના લોક મંતા ચૂચી નનું એડી નું પીંચી ન జలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్య నా తోడు నడువవా ఒంటరినయ్య నా తోడు నడువవా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీ తువాడ నన్ను విడచిపోకయా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విణచిపోయినా నల్లి నన్ను మరచిపోయినా న తల్లి నన్ను విడచిపోయినా తల్లిదండ్రినివై నన్ను లాలించవా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీతువాడ నన్ను విడచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయా నీవు తప్పనలో ఎవరికి చూపే లేదయా ప్రజలన్నా దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు ఉన్నాడు దేవోడు మన కోయల్లప్పుడు తోడ ఉన్నాడు తోడవున్నాడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకులప్పుడు కేదినులుదా ముతునుండన్ కేదు ములో ముతునుండన్ ఆనో తోడా నడిచెల్ ఆనో కూడ నడిచెల్ దీర్ఘ దర్శకులతో ఉండేను దీర్ఘ దర్శకులతో ఉండేను ధన్యులు దేవుని గలవారు తోడూగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడూగనున్నాడు దైవాను శిరస వహించి దివ్యముగా బ్రామో దైవాను శిరస దివ్యముగా బ్రాహమో కన్న కుమారుని కండించుటకు కన్న కుమారుని ఖండించుటకు ఖ్గము ఎత్తి ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు ఉన్నాడు స్వేదించ బడినపుడు సేపు ద్వే సింప బడినప్పుడు గోతిలో త్రోయా బడినపుడు గోతిలో త్రోయా బడినపుడు శోధనలో శిరసలా ఎందు సింహాసనమే కీనప్పుడు తోడుగ ఉన్నాడు దేవోడు మనకో ఎల్లప్పుడు దేవోడు మనకో ఎల్లప్పుడు తోడోగనున్నాడు ద్ర తీరమునందు పారో తరి నీనమందు ఏర్ తీరమునందు పారో తరి నీనమందుర్దాను దాటి నదిన యోర్ దాను దాటి నిన మందు ఎరికో గోడలు దినమందు మందు కూలిన దిన మందు తోడు గణు దేడు మనకో ఎల్లప్పుడు తోడు గనున్నాడు దావి దుసింహమున్ కావి దుసింహమునిదిరించి ధైర్యముగా చీల్చినప్పుడు సింహముని ధిరించి ధైర్యముగా చీల్చినప్పుడు గొల్లాతును అత మార్చినప్పుడు గొల్లాతును సౌలు చేతరు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు సింహపు బోనులు దానిలు చేడ్రికే దేగో సింహపు బోనులు దానీలు శేడ్రికు మేషికబే దేగో అగ్ని కుండములో అగ్ని కుండములో పడవేయగను నలుగురిగా కనబడినప్పుడు తోడనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడూగనున్నాడు తోడూగానున్నాడు పౌలు బంధించబడినప్పుడు పేతురు శిరలో నున్నప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు శిరలో నున్నప్పుడు ఆ పోస్తలు విశ్వాసులు ఆ ం సిం పాడి ఉన్న పొడో తోడుగా ఉన్నాడు దేవుడు మన దేవుడు మన తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు దేవుడు మన కోడు తోడుగా ఉన్నాడు అల్లు ఐదు రెండు ప్రదే స్తోత్రం నాయన పరిశుద్ర మైమల రాజ కృపగల దేవ మహోన్నతుడా ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణ ముళ్ళు వచ్చిన దేవా జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి నీకు స్తోత్రం నాయ మరి ఇచ్చిన సమయం నీకు స్తోత్రం ఉన్న మేమందరం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి దేవానికి స్తోత్రం మా ద్వారా మీతో మాట్లాడ మా ద్వారా మాట్లాడడం నీకు స్తోత్రం నాయన మా తలంపులు మా క్రియలు మా చూపులన్నీ తండ్రి నీకు స్తోత్రం మరి మమ్మల్ని దినమంతా రాత్రంతా పగలంతా కాచి కాపున తండ్రి నీకు స్తోత్రం నాయన మా తప్పులు మా పాపలను క్షేమించి వాక్యాను నడిపించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నే నామానికి మహిమాగనత ప్రభావం తెచ్చుకోవాలండి ప్రభానికి స్తోత్రం మరి ఎందులో గించుకోవా మమలి మాతని సజీ లెక్కలు దేవా అది కేవలం నీ కృపా నీ దయా నీ ఆయుష్కారం తండ్రి నీ స్తోత్రం నైనా మాట్లాడి దేవా మరి తప్పుడు క్షమించి వాక్యానసరిదిద్దుకోవాలి దేవా మీరే సాయం చేయండి వాక్యంతో మమ్మల్ని ముద్రించి మనీసినాం తండ్రి ఆమె ప్రెజర్ అన్నా కీర్తనలో నూట కీర్తన మొదటి నుంచి చదువుకుందాం యహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు ధన్యులు నిశ్చయమని మించి ఎదుర కష్టాజీతం అనుభవించదు ఇక్కడ ఏమంటుండంటే యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నచ్చి ధన్యులు అంటే ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నచ్చబడు ధన్యులు నిశ్చయంగా నువ్వు చేతుల కష్టాజీతం అనుభవించదు ఇక్కడ మనకి కొద్దు లేకుండా ఆయన భయభక్తులు కలి ఇక్కడ మనం నిశ్చయంగా నీవు చేతల కష్టాజీతం అనుభవించదు అంటుడు దేవుడు మరి కింద ఏమంటుడు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నువ్వు ధన్యుడు వంటలో నీకు మేలు కలుగును అంటే ప్రతి విషయం మనకు మేలు కలుగుతుంది ఇక్కడ మనకి అన్యాయం ఉండదు ప్రతి విషయం మనకి న్యాయమే ఉంటది నీకు మేలు కలుగును నీ లోట నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లే ఉండును నీ భోజనం వల్ల చుట్టూ పిల్లలు ఒలిగా మొక్కలలో అంటే మనం ఫలిస్తామంట మన పిల్లలు ఒల్లిగా మొక్కలలో ఉంటారంట ఎవరు ఎందు ఉంటే దేవుని ఎందు భయభక్తి కలిగి ఇవన్నీ మనకి ఫలిస్తదంట మనకు ఒలిగా మొక్కల వల్ల మన పిల్లలు కాబట్టి ప్రతి విషయంలో మనము దేవుడు భయభక్తులు ఉండాల ప్రతి సెకండ్ మనం దేవుడి పైన ఉన్నాడు మనం కింద ఉన్నాం కాబట్టి మనం ప్రతి విషయంలో భయభక్తులు కలిగి ఉండటము దేవుడికి మంచిది కింద నాలుగవ వచ్చంలో యహోయందు భయభక్తులు కలిగి ఇలాగా ఆశీర్వదించబడతారంట ఆశీర్వదిస్తాం యహోయందు భయభక్తులు కలిగి ఉండటము ఇలాగా ఆశీర్వదిస్తాం అనమాట ఆశీర్వదాము ఫలిస్తాము నీ కష్టాదితం అనుభవిస్తాము ఇట్లా అయిన ఎందు భయభక్తులు కలిగి ఇవన్నీ మనకి అనుభవిస్తారు దేవుడు సింహోన్న నుండి యహోవాని నువ్వు ఆశీర్వదించను నీ జీవిత కాలం అంతా ఎరిషియాలు మన జీవిత కాలం ఆయన ఎందు భయభక్త ఉంటే మనము మనము ఆయన దగ్గర చేరేంత వరకు మన క్షేమము ఆశీర్వాదము ఫలించుట నీవు నీ చేతిలో కష్టాలు అనుభవించుట ఎవరు ఎందు భయభక్తులు ఉంటే దేవుడు ఎందు భయభక్తలు ఉంటే ఇవి మనకి అనుభవిస్తాయి నీ పిల్లల పిల్లలు నువ్వు చూసేదో మీద సమాధానం ఉండగాక అంటే మనం పిల్లల పిల్లలు కూడా చూస్తాము ఇజ్రాయల్ మీద సమాధానం అంటే మన ఇంట్లో సమాధానం శాంతి సమాధానం లేకుండా ఎందరో ఇండ్లు ఉంటున్నాయి కాబట్టి మనం వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి మనకు దేవుడు తెలుసు కాబట్టి ఆయన ఎందు భయభక్తి కలిగి ఉండటమనే ఆయనకి ఆశీర్వాదం మనకు ఆశీర్వాదము మీరు బహువా ఫలిస్తే తండ్రికి మహిమ అని కూడా అంటుంది దేవుడు వాక్యంలో కాబట్టి ఈయన ఎందు భయ దేవ ఎందు భయభక్తి కలిగి ఉంటట ఆయన త్రోలే నచ్చిన ధన్యత ఉంటుంది మనకి నిశ్చయంగా నువ్వు చేతుల కష్టాచీతం అనుభవించ అనుభవం కష్టచీతం అనుభవించడం ఉంటుంది ఫలించడం ఉంటుంది మళ్ళా మనము ఆశీర్వదించ ఉండటాం ఏవో ఎందు భయభక్త కలిగి ఉంటాయి దేవుడు ఎందు మనం నేర్చుకోవాలి ఈ వాక్యంలో మళ్ళీ కింది నూట ఇరవై ఆరో కీర్తనలు కూడా ఏమంటుండంటే ఇక్కడ అప్పుడు రెండో వర్షం మనము కనకాని వాళ్ళ కనకాని వాళ్ళే ఉంటిని మన నోటి నిండా నవ్వునను మన నాల్క ఆనందగానంతో నిండినను అప్పుడు ఈ యహోవా కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు అన్న జనం చెప్పు మన కష్టం వచ్చినష్టం వచ్చినా మనం ఏడు ఏడుస్తాము బాధ చెప్తాము ఊరికైనా ఇక్కడ ఏమంటుందంటే మన కష్టం వచ్చినా నవ్వుతూ ఉండాలంట మన నోటిని నవ్వు ఉండాలా అప్పుడు ఆనంద మన నాల్క ఆనందంగా నిండిన అప్పుడు నాల్క ఆనందగంతోనే మన కీర్తనలు పాడుకుంటూ ఉండాలా మన నోటిని నవ్వు ఉండాలా అన్యజులు అందరూ చెప్పో వీళ్ళకి ఎంత బాధ వచ్చినా వీళ్ళు ఎంత నవ్వుతు వీళ్ళు ఎంత మంచిగా ఉన్న చూడు వీళ్ళకి బాధ లేదు లేదు అనుకుంటారు కానీ మన దేవుడు మన మన దేవుడు మనకు చేసిన నమ్మకం ఉంది కాబట్టి మనకు తెలుసు కాబట్టి నమ్మకం ఉండాలి అంటే ఇంత వీరికి ఒకరు గొప్ప కారణం చేసిన అన్యజలు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారు అనమాట వాళ్ళ దేవుడు గొప్పవాడు వాళ్ళు చేసుకుంటారని వాళ్ళు అనుకుంటారు అనమాట అట్లా మనము బాధ కష్టం వచ్చినా ఏది వచ్చినా మనం ఆనంద గంతో ఆయన స్థుతిస్తూనే మన మనసులో మన హృదయంలో స్థుతిస్తూనే ఉండాలా మన నాలుక నిండా ఆయన నవ్వు మన నోటి నిండా నవ్వు ఉండాలంట మన నోటిని ఎప్పుడు నవ్వుతూనే ఉండాలా మనం బాధపడడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ కీర్తనలో ఇలా దేవుడు మాట్లాడుతుడు ఈ భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ మనకు ఫలిస్తాయి మళ్ళీ ఇక్కడ కూడా మనం బాధ వచ్చినా ఏదొచ్చినా దగ్గర నవ్వుతూ ఉండాలా ఏదానికైనా మనకైనా చెప్పుతూనే ఉండాలా మనకైనా బాధ అంటే దేవుడు మాట్లాడుతుండడు ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించడం అవకాశుడన్నా స్తోత్రం పరిశుద్ధింద్ర రాజ్యాన్ని పొందనాల సుప్రభ స్తోత్రం అయినా మరి చిన్న వాక్యాన్ని అతను మీరు మాట్లాడిన పొందనాలయన క్షమించు మన్నించి తండ్రి నీకు వందనా మీరే సహాయం చేసిన వందనైనా ఈ కొద్ది మోడల్ మాతో మీరు మాట్లాడి వందనాలైనా ప్రతి ఒక్క అంశం విజయం మాకు దయచేయండి ఇచ్చిన సమయం బట్టి నీ కొందనా చూడండి పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో వందలు వేసయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతి గొప్ప దేవుడు వేసయ్యా నీకు ఎంతో వందాలు ప్రో ఈ గడిచిన కాలం కార్చి కాపాను ఎంతో వందలు ప్రో మీ ప్రియులందరితో కలిసి ప్రభావ నేను స్థుతించిలాగినా గణపచ్చలాగినా మీకు స్వరం మేము లాగించిన దళితులను బట్టి నీకు వందాలిసే మీరు చేసిన అద్భుత కార్యాల బట్టి నీకు ఎంతో వందాలి ప్రభావ ఆ అద్భుత కార్యాలను మేము వివరిస్తుండగా ప్రభావం తలపోస్తుండగా మీరే మహిమనందని ప్రభా మీ ఆత్మకార్యం జరిగించే నూతన అభిషేకం మాకు అనుగ్రహించి మీరే మాట్లాడమని ఇక మీరు ఇచ్చిన సాక్ష్యం ద్వారా మీరే మహిమనందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన తండ్రి ఆమె చేసిన కార్యం కాబట్టి ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడని ప్రతి దశలో ఆయన మనతో పాటు ఎన్నో విషయాలు ఎన్నో విధాలుగా ఆయన నడిపిస్తున్నాడు పోయిన ఒక వన్ మంత్ కింద ఒక నెల ఇంచుమించు ఒక నెల కిందటమాట అది ఆ నేను ఒక తరచుగా గ్రామాలకి వెళ్తున్నప్పుడు నాతో పాటు ఒక బ్రదర్ ఉంటాడు ఆయన పేరు యోషవా అయితే మేమేం చేసినాం అంటే ఆ రోజు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినాం పనలూరు అనే గ్రామంలో చర్చిలో వాకింగ్ చెప్పిన తర్వాత నాకు ఎందుకో ప్రేరేపణ ఇచ్చింది టైం చాలా టైం ఉంది కాబట్టి అన్నా మనం వేరే గ్రామాలకు వెళ్దాం అన్నా కొన్ని కొత్త ప్లేస్లు ఉంటే మనం వెళ్దాం అని చెప్పంటే ఇంకా ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాము బయలుదేరిన తర్వాత కొన్ని గ్రామాలు కొంతమందిని పాస్టర్స్ కలిసాము తర్వాత అక్కడి నుంచి కొన్ని గ్రామాలకు వెళ్ళి చెట్టిన తర్వాత ఎందుకో ఎప్పుడు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఆయన నాతో పాటు ఉన్న బ్రదర్ వాళ్ళు చుట్టాలు ఉంటారు గ్రామంలో అయితే వాళ్ళు అన్ని రకాలుగా పూజలు అన్ని చేస్తూ ఉంటారు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు అయితే ఆ పాప పుట్టినప్పటి నుంచి చాలా బలహీనంగా ఉందంట పాప డాక్టర్ చెప్పిండు ఈ పాప చనిపోతుంది అని చెప్పంటే వాళ్ళ భర్త చెప్పిందంట అయి అసలు ఆ పాప నాకు పుట్టనే లేదు అసలు నాకు ఆ పాపకు సంబంధం లేదని చెప్పింటే ఇంకా అది ఇంకా భయంకరంగా ఉంటారు కదా ఆ స్థితిలో ఆ కుటుంబం నలిగిపోతా ఉంది అయితే ఆ పాప శరం మొత్తం ముడతలు ముడతలుగా బక్కగా చిన్న చిన్న చేతులు మొఖము కాళ్ళు భయంకరంగా చాలా దుఃఖం అనిపించింది ఆ పాపను చూడంగానే అయితే ఇక ఆయన చెప్పిండవు ఇట్లా పలానా ప్రాంతం ఉంది మనం వెళ్దాం కొంచెం లో కొంచెం దూరం ఉంటది మనం వెళ్దాం అంటే ఆయన పర్లేదన్న ఏం కాదు పర్లేదు సాయంత్రం కదా నేను వెళ్ళేది ఏడు గంటల వరకు ఏడు ఎనిమిది గంటలకి చేయి ఏం కదంటే సరే అని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఆ పాప ఎప్పుడు ఏడుస్తూ ఉంటది అంట నైట్ అంతా ఏడుస్తూ ఉంటది అయితే అక్కడ పోకేమనిపించింది అంటే ఏదో ఒక ప్రభావం నాకు అనిపించింది అక్కడ చూసిన తర్వాత చూస్తే నాకు అనిపించింది ఈ పాపకి ఏమైనా అక్కడ చూడడం నాకు అర్థమైపోయింది ఇక్కడ ఏదో కొన్ని దుష్ట శక్తులు ఆవరిస్తుంది ఇక్కడ అని చెప్పాను తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి ఏం చేసింది అక్కడ చుట్టుపక్కల ఉన్న పూలు మంత్రాలు ఉంటాయి కదా తాగితలు తీసుకొచ్చి మొత్తం పాప నిండ కట్టింది నాకు తెలియదు తాగిత సంగతి తర్వాత నాకు ఎందుకో ప్రేరేపొంది ప్రార్థన చేస్తాను దేవుడు నాకు చూపించాను ఆ ఆ చిన్న పాప చుట్టూ ఆ మెడ చుట్టూ తాయతలు ఉన్నాయి అని తర్వాత అడిగిన తాయతలేని ఉన్నాయి అమ్మ ఆ పాప కంటే ఆ అవును సార్ ఉన్నాయని చెప్పాను సరే అప్పుడు నాకు అర్థం అయిపోయింది అని చెప్పి ప్రార్థన చేసినాం ప్రార్థన చేస్తే వాళ్ళ తమ్ముడు తర్వాత ఆ అమ్మాయి కూడా ఉంది ఇద్దరు మా ఇద్దరు కలిసి ప్రార్థన చేసినాం కొంచసేపు ప్రార్థన చేసి వాకింగ్ చెప్పినాం తర్వాత దేవుని కొంచెం చెప్పిన తర్వాత తర్వాత ఇద్దరు ప్రార్థన చేసినాం స్టార్ట్ చేసే మోకాలు నుంచి అమ్మాయిని కూడా మోకాలు నుంచి పాపాలుప్పించి ప్రార్థన చేస్తా ఉన్నాను చేసిన సరికి ఆమె ఫస్ట్ ఆమె దురాత్మ దయ్యం వెళ్ళిపోయింది ఒక అలహ ఒక భయంకరమైన స్వీట్ అది వెళ్ళిపోయింది అది తర్వాత కొంచెం తర్వాత లేచిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత ఆ పాపకు ప్రార్థన చేసినాయి ఆ మంత్రశక్తులు అన్ని ఆ తాగితలు మొత్తం తీసుకున్నాను నేను తీసుకొని జోబ్లో వేసుకొని ప్రార్థి అయిపోయిన తర్వాత ఊరి చివరికి వచ్చిన కలిసి అతను నేను ఇద్దరు అభ్రద నిద్రం కలిసి వచ్చినాక ఒక చోటుకు వచ్చిన తర్వాత వాటి మొత్తాన్ని కాల్చి ఇంకా ఇంటికి వచ్చేసినాను ఇంటికి రాగానే సాయంత్రం రాగానే ఇంచు ఇంటికి వచ్చి పనుకొని అతను వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది సాయంత్రం ఆ ఊరు ఆయన అక్కడే ఉండిపోయిన తర్వాత చూస్తే ఆ సగం బుద్ధు రాత్రి కాల భయంకరంగా అది అది నన్ను బాగా ఇది చేసింది లేచి ప్రార్థన చేసుకున్న దేవుడికి కార్యం చేసారు వెళ్ళిపోయింది తర్వాత వారం తర్వాత మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఆయనకి ఫోన్ చేస్తే అన్న ఇట్లా నన్ను ప్రార్థన చేసినాం కదన్న పాపకి ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి ఏంటి ఎట్లా ఉన్నది ఏంటంటే ఆయన సార్ చాలా బాగుంది సార్ పాప మంచిగా ఉంది అప్పుడు బాగా సన్నగుండే కొంచెం మంచిగా కొంచెం లావైంది మంచిగా పాలుదవుతుంది నైట్ లో కూడా ఇప్పుడు ఏడుస్తలేదు బాగుంది ఆ శరీరం కూడా ముడతలు ముడతలు ఉండే కదా శరీరం అంతా ఆ శరీరం అంతా లూజ్ ఉండే అంత ముడతలుగా కానీ బలం వచ్చే అమ్మాయి ఆ శరీరం కూడా ముడతలు కూడా అన్ని పోయి మంచిగా ఉందంట ఆ దేవుడు గొప్ప కార్యం చేసిన మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అనేది నాకు అర్థమైంది అంటే ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు చూడండి నాకు అనిపిస్తూ ఉంటది ఒక దశలో ఒక తలంపు అనిపిస్తూ ఉంటది ఏంటంటే మనము ఒక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక వాక్య ఎప్పుడు అది నన్ను వెంటాడుతూనే ఉంటది ఏంటంటే ఏసు ప్రభు మన ప్రభు ఆయన అభిషేకం పొందిన తర్వాత ఒక పాశతోనే మాట్లాడుతున్నాయి ఈ సంభాషణ ఒకరు ఒక దగ్గర పోతే మూడు దయ్యాలు పట్టినాయి వాళ్ళకి మూడు దయ్యాలు బట్టి భయంకర కుటుంబంతో దయ్యాలు పట్టినాయి మొత్తం దయ్యాలు మొత్తం ఎల్లగొట్టేసి వచ్చేసాయి వచ్చిన తర్వాత ఆ తర్వాత తవ్వలో సంభాషిస్తూ వస్తాను ఇంకో పాస్టర్తో సంభాషిస్తూ ఉంటే ఇది నేను అంతకుముందు జరిగిన విషయం ఇది అయితే ఇది ఎందుకు నేను జ్ఞాపకం చేస్తానంటే ఆ సందర్భంలో అక్కడ చేసిన ప్రభు చేసిన కార్యాన్ని బట్టి నాకు అప్పుడు నాకు అర్థమవుతుంది ఆ పాస్టాతో మాట్లాడుతున్నా చూడన్నా మనము సువార్త ప్రకటిస్తున్నాం మనం సంఘాలకు వాక్యం చెప్తున్నాము వాళ్ళకి చెప్తూ వెళ్తున్నాం కానీ ఎప్పుడైనా సరే ఇతర గ్రామాలకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారన్న చూడు నువ్వు కళ్ళతో చూస్తున్నావు కదా ఆ ముగ్గురు ఎంత భయంకరమైన దుష్ట శక్తులతో దయ్యాలతో పీడింపబడుతున్నావు కుటుంబానికి వెళ్ళగలు కదన్న మనం ప్రార్థన చేస్తే అట్లానే మనం అలాంటి బంధకాలం ఎంతమంది ఉంటారు అక్కడ కాబట్టి వాళ్ళు అట్లనే ఉంటారు కదా బంధకాలలో కానీ అలాంటి టైంలో మరి వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం అక్కడ పోయి ప్రార్థన చేస్తే దేవుని సువార్త వాకింగ్ చెప్తే వాళ్ళకి ఈ విడుదల పొందరు కానీ సంభాషిస్తూ వస్తూ ఉన్నాను తమల ఒక హోటల్ దగ్గర కూర్చో ఆగిపోయాను ఆగిపోయిన తర్వాత ఆ నేను ఆయన మాట్లాడే టైంలో అంతా ఇద్దరు అన్నిలు వాళ్ళు షాప్ దగ్గర కూర్చుంటే ఆల దగ్గర వాళ్ళు మాసాజ చూస్తున్నారు నేను వాకింగ్ చెప్తున్నా ఆ శివకుడు చెప్తున్నా ఇట్లా ఉంది దేవుని కార్యాలని వాళ్ళు మాసాజ చేస్తుంటే అప్పుడు నాకు అనిపించింది వీళ్ళకి ఎట్లయితే సువార్థ పోని చెప్పి అక్కడి నుంచి సువార్త వాళ్ళ వైపు డైవర్ట్ చేసినవి తర్వాత ఇంకొక బ్రదర్ ఉన్నాతో పాటు ఉన్న ముగ్గురు ఉన్నాం అతను అడుగుతున్నాడు ఒక అన్యులాగానే నడుతున్నాడు సార్ మరి మీరు ప్రయత్నంలో నమ్ముకుంటున్నారంటే మాకు కూడా చాలా దేవుడు దేవతలు ఉంటారు కదా మరి మాది అని చెప్పంటే అక్కడ కొంత సంభాషణ జరిగింది అక్కడ కానీ నాకు ఆయన చేసే ప్రశ్న నేను ఎప్పుడు సంపూర్ణంగా ప్రిపేర్ కాలే కానీ ఆ దేవుని ఆత్మ నడిపించింది ఆయన అడిగిన పత్తి దాన్ని సమాధి చెప్పి అప్పుడంతా వాళ్ళు విన్నారు అక్కడ వాక్యం నేను తర్వాత వాళ్ళు నాకు అనిపించింది వాళ్ళ చేత ప్రార్థన చేపియాల పాపాలు ఒప్పించాలనిపించింది ఇది నాకు అనిపించింది ఒకవైపు దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నాడు కానీ వీళ్ళు వింటారా వినరనేది ఒకవైపు కాబట్టి ఒకవైపు దుష్టుడు శోధిస్తున్నాడు ఒకవైపు దేవుని ఆత్మ బలవంతం చేస్తున్నాడు సరే అని చెప్పి నేను ప్రార్థన చేసినా చేసినాక అసలు వాళ్ళ ప్రార్థన చేయించిన తర్వాత వాళ్ళు ఇద్దరు చేత పాపాలు ఒప్పించిన ఆశ్చర్యం అసలు అంటే సువార్త చెప్తా ఉంటే దేవుడు సేవలో ఎలాంటి విధానాలు అని అనుగ్రహిస్తుంది నేను అనుభవపూర్వకంగా నేను చూసిన ఆ టైంకి నీకు రిలీజ్ కాదు అది అనిలు కానీ వాళ్ళకి ఎట్లా వాకింగ్ చెప్పాలా అనేది మనకు వస వసతి తలంపు కానీ నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళి సంపూర్ణంగా ఈ ప్రభుని వాకింగ్ దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటాడు అది మనకు కాదు నా అనుభవం నా అనుభవంలో నేను చెప్తున్నాను నాకేమీ పెద్ద గొప్ప అనుభవమే లేదు కానీ నేను ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిన ప్రభు అసలు ఆయన కార్యాలు అమోఘమై అంటే దేవుని ఆత్మ పరిశుధాత్మ నడిపింపు ఎంతగా దేవుడు మనకు అనుగ్రహించి వాళ్ళకి వాకింగ్ చెప్తున్నానని తర్వాత అప్పుడు నాకు గ్యాప్ మనకు వచ్చిందన్నట్టు తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటే తర్వాత నిజంగా నన్న మీ మన ప్రభు కూడా ఆయన గలలే ప్రాంతాన్ని విలిచిపెట్టి ఆ సముద్ర తీరంలో పోతున్నప్పుడు ఎంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు అందిని కదా ప్రాంతం అంతా ఆయన ఫస్ట్లో వెళ్ళింది అన్నిని ప్రాంతానికి వెళ్ళింది అట్లా చెప్తా ఉంటే ఎంతమంది రోగాలు ఉన్న వాళ్ళు దయ్యాలు పెట్టిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయి అంత పాగైపోయిన ఎంతమంది రక్షణకు వచ్చింది కాబట్టి నాకు కనిపిస్తోంది అనమాట కాబట్టి ఆ టైంలో ఆ ఊరికి ఆ గ్రామాన్ని అనుకున్న అది ఆయన ఏం పోతుంది అనుకున్న కనిపించింది దూరం ఉందని చెప్పాను అని ఆయన దూరం ఉన్న పర్లేదు వేరే వెళ్దామని చెప్పారు ఎంత దూరమైనా పర్లేదు వెళ్దాం ఏం కాదు కాకపోతే ఒకరోజు ప్రయాణం బంద్ అయిపోతుంది ఒకరోజు పనిపోతుంది పర్లేదు దేవుని కంటే ఎక్కువ ఏం కాదు కదా అనేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు ఊహించిన రీతిగా కార్యం చేసింది ఆయనకి మహిమ ఎంత సంతోషం అనిపించిందంటే ఆయన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన అంటే ఆ పాత్ర చెప్పిన తర్వాత అంత జరిగిన విషయం అది అంటే ఆ క్షణం అక్కడ జ్ఞాపానికి వచ్చి మేమిద్దరు మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా ఫాస్ట్ ఆ సందర్భం మాకు గుర్తొచ్చింది అన్నట్టు అంటే వాళ్ళంతా అన్యువు కదా ఎట్లా వాళ్ళకి వాక్యం చెప్పాలంటే అది అలవాటు చేసుకున్నాం మేము అట్లా దేవుడు మీకు నేర్పించిన అలవాటు పరిసరాలను చూసి ప్రకృతి చెట్లను చూసి చెప్పేవాళ్ళు ఒక దశలో మార్గాన్ని చూసి చెప్పేవాళ్ళను రకరకాలుగా ఆ టైంకి ఏం కనిపిస్తుంది పరిసరాల్లో ప్రభువులకి ఎట్లా స్టార్ట్ చేయాలి వాక్యం ఏ రీతికి చెప్పాలా అనేది అప్పుడు నాకు అర్థమైందన్నట్టు అప్పుడంటే పరిసరాలను చూసి మనం వాకింగ్ చెప్తాం కదా అపోజితులు అట్లనే చేసింది వాళ్ళు అన్నిలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లనే పరిసరాలను చూసి ప్రకృతి విధానం చూసి అప్పుడు వాళ్ళు వాకింగ్ చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పాను నడిపించగలిగినారు అది ఒక సీక్రెట్ అని అపోజితులు చేసిన మిస్ట్రీ మినిస్ట్రీ అది అనిల్ దగ్గరికి వెళ్ళి అంత సక్సెస్ఫుల్ గా అయిందంటే అది దేవుడు ఆ రీతికి నడిపించింది ఏ విధం చేతనైనా అంటారు పౌలు ఏ విధం చేతనైనా వారిలో కొందరినైనా నేను రక్షించాలని అందుకే ఆ రీతిగా ఆయన అంటే ఆ టైక్ మనం అట్లా ఆ దేవుడు ఆ రీతిగా నడిపిస్తానట్టు అప్పుడు ఎంతో సంతోషం అనిపించింది ప్రభు ఆ బిడ్డ పట్ల చేసిన కార్యం ఎంతో అద్భుత కార్యం అది ఆయన ఆశ్చర్యం గొప్ప దేవుడు ఆయన అప్పుడు కాబట్టి మనం పోవాలా నేనేదో పోయలేను ఏదో గొప్ప చేసినా నేను చెప్పలేను నాకు అనిపించింది కొన్ని సంవత్సరాల దేవుడు నన్ను ప్రేరేపించడం పొమ్మను కానీ పోలే నిర్లక్ష్యం చేసిన వన్ వన్ వన్ అండ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత నాకు అనిపించింది చూడండి ఒక సంవత్సరం నేను పోకపోతే ఎన్ని ఎన్ని ఆత్మలు పోయి ఉంటాయి అంతే కదా తర్వాత అది అది మనం రియలైజ్ అయిపోయిన తర్వాత దేవుడు తన వాక్యంతోనే గద్దించినప్పుడు ఇప్పుడు నేను ఒక్కడనే ప్రభావం మరి ఎక్కడ బోల ప్రభావ నేను ఏ ప్రాంతానికి బోల ప్రభావం అని అంటే నేను ఒక్కడే వెళ్ళినాను కదా దేవుడు మాట్లాడిన వాక్యం ద్వారా అప్పుడు నుంచే స్టార్ట్ అయినా దేవుడు ఇద్దరు సేవకులనిచ్చిండు ఎన్నో ప్రాంతాలకు ఇచ్చిండు ఎంతోమంది రక్షణ నడిపించగలిగినాను ఎంతోమంది అన్నిల మధ్యలో సంఘం స్థిరపరచబడింది ఎంత గొప్ప కార్యం చేసిన అద్భుతాలు ఎందుకు ఆశ్చర్యకరమైన చేసిన మన ప్రభు ఎంతో మంది బాగైపోయింది కేవలం ఆయన కృపనే అది ఎందుకంటే మనకి ఇచ్చిన తలాంతులు బహు గొప్పవయ్యి కాబట్టి ఆ తలాంతులు మనం వేస్ట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా అవులు అంటాడు చూడండి నేను భాషలతో మాట్లాడినా దేవదూతలతో మాట్లాడినా ఏ భాషతో మాట్లాడినా ఏమన్నా పర్లేదు ఏం చేసినా కానీ ప్రేమ లేని వాళ్ళకి వెడదనే అంటాడు నా శరీరాన్ని నా శరీరాన్ని కాల్చకు ఇచ్చినా సరే భేదల పోషణకు నా శరీరాన్ని ఇచ్చినా సరే ఏం చేసినా సరే ప్రేమ లేక ఉంటే వెడదనేది అన్నాడు అక్కడ అంటే ప్రేమ అంటే దేనికి సంబంధించింది ఆయన మనం ప్రేమించినా కాబట్టి లోకానికి వచ్చింది కాబట్టి ఈ దేవుని ప్రేమను ఎట్లా మనం వివరించగలం ఆయన ప్రేమని చెప్తే మనుషులు వెళ్ళిపోతారు ఏసు ప్రభు నీ పాపల కొరకు చనిపోయిన ఆయన ప్రేమ అది క్రియల్లో చూపించాలి నేను ఏ ప్రభువును ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు కదా అది క్రియల రూపంగా దాన్ని వివరించాలి ఇందాక చేసే వచ్చినప్పుడు మనం మనం నోటెండ నవ్వుంది కదా కాబట్టి ఆ సీఎనలోకి నేను వచ్చినావు నేను ఎంతగా సంతోషిస్తూ ఆనందిస్తా ప్రభులం ప్రభు ఇతరులకు ఆనందం రావద్దా అప్పుడు నాకు ఒక్కసారి ఎంత దుఃఖం అనిపిస్తుందో ప్రవ్వ ఎంత మంది ఉన్నారు ప్రవ్వ వీళ్ళందరూ ఈ టైంకి మేము రాకపోతే మీ మమ్మల్ని నడిపించకపోతే వీళ్ళు పరిస్థితి ఏంటి ప్రవ్వ అనిపించింది ఒక్కసారి అంటే ఎంతమంది ఆత్మలు ఆ రీతికి పోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ఎవరు పట్టుకోవాలి చేసుకొని పోతున్నారు కదా అందరు తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు ఎవరు చూస్తా కాబట్టి ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆ చేసిన ఆ విధానాలు చూసినప్పుడు ఎంత సంతోషం అనిపించింది ఎంత కార్యం దేవుడు చేసిన ఎంత గొప్ప దేవుడైనా కాబట్టి మనం అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మనకి ఇస్తాను వాగ్దానం చేసింది మన ప్రభు కాబట్టి ఎన్నో కార్యాలు ఎక్కడ అడుగు విశేషమైన కార్యాలు దేవుడు చేసింది వాక్య పరిచయలు కానీ సంఘాలకి వెళ్ళినా కానీ ఎక్కడ ప్రభు ఎక్కడ పోమంటే అక్కడ పోయిన ప్రతి ప్రాంతంలో దేవుని ఆత్మ ఎలాంటి గొప్ప అద్భుతాలు మనుషులు ప్రేరేపించటం వాళ్ళు స్వందించి వాళ్ళు తిరిగి మనకి సాక్ష్యాలు ఇవ్వటం అవన్నీ నిజంగా ప్రభు మనతో పాటు ఉండడం అనేది ఎంతగా నమ్ముతున్నాను నేను సంపూర్ణంగా కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎంతగా దేవుని సేవకులు మనం అంత విశ్వాసం కాదు కదా మనం అంతా దేవుని సేవకులమే వాక్యాన్ని బోధించడమే కాబట్టి నీలో ఉన్న సత్యాన్ని నువ్వు ఇతరులకు ప్రకటించకపోతే కాబట్టి ఎన్ని తాళంతులు ఇచ్చిండు అవన్నీ మనం అట్ట వేసుకుంటే కష్టమే కదా ఎంత బాధ అనిపించింది ఒకసారి అనిపిస్తుంది ప్రభావ ఒక సంవత్సరాల క్రితము రెండు సంవత్సరాల క్రితం నేను ఒక వన్ ఇయర్ నేను వేస్ట్ చేసిన ప్రభావ ఎంతగానో బాధపడుతూ ఉంటాను ఎంత ఎందుకంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు నాకు ఎంత గిఫ్ట్స్ ఇచ్చి ఎంత ఇచ్చే ప్రభావ నేను ఏం చేసిన ప్రభావ ఎంతగానో ఎంతగా బాధపడితే ఇప్పుడైనా పర్లేదు నీకు అవకాశం ఇస్తున్నా ఇప్పుడైనా వెళ్ళు అంటే అందుకే యొక్క ఎంత కష్టాలున్నా ఎంత బాధ ఉన్నా ఎంత సమస్యలు కుటుంబంలో వేదన ఉన్నా కానీ చుట్టుముట్టు ఇన్ని బంధకాలు ఉన్నా కానీ వాటి అన్నింటిని ఏ రీతిగానే సరే ప్రభువును మైమపరచాలా ఆయన సువార్త చెప్పాలి ఒక్కరికైనా చెప్పాల సువార్త అని తీర్మానించుకున్నా నేనైతే నాకు దేవుడు ఆ రీతిగా దేవుని ఆత్మ ఆ రీతిగా నడిపిస్తున్నాడు అన్న అలాంటి గొప్ప అద్భుత దేవుడు చేశాను ఒక దగ్గరికి వచ్చి ఆ రోజుని ఒక దగ్గరికి వస్తే వాళ్ళు ప్రభు నవ్వుతూ మీరు మత ప్రచారం చేస్తున్నారని చెప్పి మా మీద అటాక్ స్టార్ట్ అయింది ఏ రీతిగా మేము మత ప్రచారం చేస్తున్నాం మేము మాకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మేము చెప్తున్నాం అంటే చాలాసేపు వాళ్ళు వాదిస్తున్నారు మేము ప్రేమతో సమాధానం చెప్తున్నాం చూడండి ప్రభు ఎంత గొప్ప దేవుడు చివరికి వాళ్ళు ఓడిపోయినారు మరి మత ప్రచారం అనే దాన్ని రుజువు చేయలేకపోయినారు వాళ్ళు ఎందుకంటే దేవుని ఆత్మ కార్యం చేసింది అందరూ వెళ్ళిపోయినారు ఒక్క వ్యక్తి విన్నాడు నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడయ్యా ఏసు ప్రభు నిజమైంది ఒప్పకుండా అయినా ఒక్క ఆత్మ సమయం పెట్టింది ఒక్క ఆపుడి మొత్తం చూడండి ఆ రెండు రోజులు పరిచయం ఎంత దేవుడు గొప్ప కార్యం చేసింది అంటే నాకు అప్పుడు అంటే ఈ రీతిగా మనం పోతా ఎంతమంది స్పందిస్తారు అన్నిలో రక్షణలకు వస్తారు ఎన్ని ఎంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు పార్షర్ రియలైజ్ అయ్యి అదే మేము చేసింది కరెక్ట్ కాదు వాకింగ్ ఈ రీతి ఉంది మనం చెప్పిన వాళ్ళకి సువార్థ చెప్తున్నవే ఏ రోజైనా మన ఇతరులకు సువార్త చెప్పినవా వాళ్ళు చెప్పకోవటం వల్ల ఎంత నశించిపోతున్నారు అనేది వాకింగ్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది మన ప్రభు పోకపోతే పతిమిదమైన రోగాలను నాయన బాగు చేయకపోతే ఎంతమంది నచ్చిపో చనిపోవాలి కదా నశించుకునే దయ్యాలు వాళ్ళు ఒక్క వ్యక్తి కోసం పోయిన కాబట్టి ఒక్కరు రాలి కదా ఎంతోమంది గుంపు మనకు అవసరం లేదు ఒక్కరు చాలు ఒక విత్తనం చాలు మనకైతే ఎన్నో విత్తనాలు ఇస్తే పడితే ఏం లాభం అవి ఫలితీ నాకైతే నేను చాలా రియల్ రియైజ్ అవుతాను నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఇతరుల నుంచి నేను నేర్చుకున్నాను ఒకవేళ నా నుంచి ఎవరు నేర్చుకోండి వచ్చాను నాకు తెలియదు ఇతరుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను అయితే చెప్పగలను ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కదా చూడండి ఇలాంటి సందర్భం ఇలాంటి లాక్డౌన్ పేరియర్ మనకి దేవుచ్చిన ఎవరో పౌండర్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఇంత కాలం వరకు మనం తీసుకుంటూ ఎంతమంది బెనిఫిట్ పొందిన్నారు ఆత్మీయంగా బలపడే ఎన్నో టాపిక్స్ మనం ధ్యానించడం కదా ఇవన్నీ దేని కొరకండి ఇవన్నీ మనం సేవ చేయడానికి రాబోయే దాల్లో మనం ఎట్లా పరిచయం కొనసాగించుకోవాలా నీ రోల్ ఏంది నీ పరిచయం సేవా జీతం ఏంది అని అనేది దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ టైంకి మనం వెళ్ళిపోతే ఎవరు మనకు దేవుడికి బోధించాలా కొంతకాలం పోతే కేబీపీఎం లో కూడా ఎవరు ఉన్నారు ఎక్కడోళ్ళు అక్కడ స్కాటర్ అయిపోతారు చూడండి ఎందుకంటే ఇక చెప్పేట వాళ్ళు కూడా ఎవరు వాక్యం కాబట్టి సమయం ఉన్నప్పుడు ఆయన మనకు సమీపకు ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని విని మనం స్పందించి మనము మన సేవ మన పిలుపులు మనం కొనసాగించుకోవాలా కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు ఏమన్నా కానీ చూడండి ఎందుకు నాకు అప్పుడు అనిపించింది ఎంత సంతోషం అనిపించి అంటే పోతా ఉంటే దేవుడు ఎన్నో కారణం చేస్తే ఎంతమంది స్పందిస్తున్నారు ఎంతమంది పాపలు ఎంతమంది రక్షణకు వచ్చి ఒక సంఘం గుడికొని ప్రార్థన పెట్టున్నారు ఒక వారం పోకపోతే వాళ్ళు అయ్యా అన్న మీరు రాలేదని అన్నా అని చెప్పంటారు చూడండి అంటే వాళ్ళకి ఎంత ఆశ ఉంది ఒక వారం రాకపోతే రాకపోతే బాగుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా కానీ వాళ్ళకి ఎంత ఆశ చూడండి కానీ దేవుడు ఒక వారం నేను పోలేకపోయినా వారం వారం పోయినా ఆ బ్రదర్ ఒక ఆయన ఆయన మేనేజ్ చేస్తూ ఉంటారు ఆయన ఒకవారు లేనప్పుడు నేనే మేనేజ్ చేస్తూ ఉంటారు కానీ ఆ రీతికి పోతా ఉండి చూడండి సపోర్ట్ సేవలో కూడా సపోర్ట్ ఉండాలి కదా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలా కలిసిమెలిసి ఐక్యత కలిగి సేవలో పోవాలా అద్భుతాలు దేవుడు కార్యలు ఎంతో వివరించాలా ఆయన ప్రేమ నాకు అప్పుడు అనిపించింది చూడండి ఆయన రాకడం బహు సమీపం కదా కాబట్టి ఇంకా మనము ఒక విషయం ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది నేనే వాకింగ్ చెప్తాను నేను సాత్వ్యం ఎందుకు దేవుడు ఆ రీతి నడిపిస్తున్నాడు పౌలు అంటాడు కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన కానీ మూల పాఠంలో మరలా ఒకరు ఇది కొద్దిగా కష్టం అనిపించింది నాకు ఒక దశలో చూడాలంటే మన బోధకులు బోధించే వాళ్ళగా ఉన్నావాల్సిన వాళ్ళు ఈ టైంకు వరకు నువ్వు బోధ చేస్తా విషయాలు అనేక లక్షల మంది వేల మంది ప్రజలు వినాల కానీ మనకి మరలా ఉల్ట బోధకులకేం కూడా బోధిస్తానంటే మనం ఏ ఏ స్థితిలో ఉండవనేది అది నేను గ్రహించగలను కొంతకాలం కింద కాబట్టి నాకు అనిపించింది దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి మన అందరి కూడా ఆయన ప్రణాళిక ఉంది కేబీపీఎం గ్రూప్లో నేను స్పెషలన్ కాదు కానీ ఎంతమందికి గిఫ్ట్స్ ఉన్నాయి నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన కృపావరాలు అవి అది స్టిరప్ చేయకపోతే ఏం లాభం మనకి ఇచ్చి చెప్పండి అది నీ నుంచి ఏ వాళ్ళుకి వెళ్ళిపోతాయి నువ్వు వాడకపోతే దేవుడి నుంచి తీసి ఇంకో పకిస్తాను కూడా వాక్యం కాబట్టి మనం జాగ్రత్త కలిగి మన పిలుపు మన ఏర్పాటు కొనసాగించుకోవాలా ఏ విధం చేతనైతే సరే ఎట్లయినా సరే ప్రభు సన్నిధికి అనేకలు మనం నడిపించాలా అది ప్రభు నడిపిస్తాడు కాబట్టి ఎన్నో అద్భుత చేసిన దేవుడు ఎంతోమంది స్వస్థత ఇది కేవలం ప్రభు వల్లే కలిగింది మా గొప్పతనం కానే కాదు ఆయన కార్యం ఖాళీ మన ఒక పాత్ర అంతే నిలబడతాడు సమస్తం పరిశుధాత్మ దేవుడే నటిస్తున్నాడు ఆయనే కార్యాలు చేస్తాను మనుషులు పశ్చాత్తాపం వస్తుంది కన్నీళ్ళు విడిచి కొంతమంది సాక్షిలు అవ్వటం పాపాలు ఒప్పుకొని హీరోంచి నా జీవితాన్ని సమర్పించుకొని ఎంతమంది చూడండి నాకు అనిపించిందంటే ఎంతగా మనలో మనం పోకపోవటం వల్ల ఎన్నో ఆత్మలు పోతాను ఒక రోజుకి చూడండి అది అనిపిస్తుంది ఒకసారి కాబట్టి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు ఇంకొక అవకాశం మళ్ళీ పెట్టిన అవకాశం ఇచ్చి చెప్తాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దీని బ్రదర్ కి మన బ్రదర్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్ ప్రైజ్ రాయమే చిన్న సాక్ష్యం చెప్తాను మీ అందరికీ మొదట ప్రభుని యేసుక్రీస్తునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసు ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే చిన్న ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా తండ్రి కృపాశక్తి సంపన్నుడా నైనా నువ్వు చేసిన మేలును బట్టి కృపను బట్టి నాయన నీ సాక్ష్యమే నేను చెప్తున్నాను ఆ రీతిగా నేను చెప్పటకు ప్రభ నన్ను సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తునామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ నా సాక్ష్యం ఏం లేదు మన గ్రూప్ సహజంగా ఈ గ్రూపు ఈ రవి బ్రదరు అన్న వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇంకా వారానికి ఒకసారి అన్నా అన్నా చెప్పేలాగా అని వీళ్ళు ఆలోచన చేశారు తర్వాత రవి బ్రదర్ కి ప్రేరేపణ నుండి నడిపిస్తే బాగుండి అనుకోవడం తర్వాత చంద్రశేఖరన్న ఎవరికన్నా లీడర్షిప్ ఇస్తే ఎవరన్నా ముందుకు వచ్చేస్తే ఈ బ్రదర్ ఇచ్చేయమని చెప్పడము అప్పుడు దాకా నేను ఏంటంటే ఈ గ్రూప్ లేను నేను గత దానికి ముందు ఎనిమిది నెలలు నేను రాలేదు దానికి కారణాలు అవి నాకు ఇప్పటికీ తెలియదు అలాని రాలేదని నా ఇష్ట ప్రకారంగా కూడా నేనేం జీవించలేదు దేవునికి విధేయత చూపించకుండా ఎట్లా అట్లా ఏం లేను ఊరిలోనే ఎక్కడ దేవుడు ప్రేరేపణతో నడిపించిన ప్రాంతాల్లోకి వెళ్తూ పరిచర్య సువార్త చేసేవాడిని అలా అనుకోకుండా ఈ గ్రూప్ ఈ కేబిపిఎం నైట్ ఇది ఇప్పుడు నైట్ ఉంది అది వరకు మధ్యాహ్నం పూట జరిగేది ఇంకా ఇది క్లోజ్ చేస్తామన్నప్పుడు నాకు చాలా కొంచెం బాధగా అనిపించింది తర్వాత ఇది ఎవరు లీడర్షిప్ తీసుకుంటారు అని రవి బ్రదర్ పెట్టినప్పుడు నాకు తీసుకోవాలని ఉనింది కానీ నేను వెయిట్ చేసినా ఇంకెవరన్నా తీసుకుంటారేమో అని ఇంకా ఎవరు రాకపోయలేక నేను తీసుకుంటానని తీసుకున్నాను తీసుకున్నా నుంచి అంటే అంతకు ముందు ఉన్న ఆత్మీయత దేవుని పట్ల వాక్యము ఒక ఎత్తే అయితే తీసుకున్నాక ఈ రెండు నెలలు ఇంకొక వంత అంటే ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు ఎదుగుటకు ఈ నైట్ ఆరాధన ఈ మనకు జరుగుతున్న ఎవరైనా కానీ ఎందుకంటే ఒకరు ఎక్కువ అనేది యశు ప్రభు ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు ప్రేరేపణ ఒక్కొక్కరికి దేవుడి ఇచ్చిన బట్టి వాళ్ళ యొక్క పిలుపును బట్టి వాళ్ళకి తగ్గట్టు ఒక్కొక్కరిగా వాక్య పరిచర్ చేసినారు కాబట్టి అలా ఒక్కొక్కరి ద్వారా నేను ఎంతవరకు నేర్చుకున్నాను అంత తెలుసుకున్నాను నా ద్వారా కూడా దేవుడు కొంత తెలియజేస్తుండు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం దేవుడిని సన్నిధికి వచ్చేటప్పుడు మనం విశ్వసించి దేవుడు మాట్లాడుతుండు అన్న మనము ఆ వాక్యాన్ని విని పాటిస్తేనే మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగుతుంది మన జీవితాల్లో మార్పు వస్తుంది అలాగే ఇక్కడికి రావడం వల్ల నేను ఎంతో వాక్యం అంత ముందు టీచింగ్ అంటే చెప్పడం ఒక ఎత్తే అయితే ఇక్కడికి వచ్చినాక చెప్పడము అంటే చాలా విధానాలు చాలా రీతిగా అందుకే శిష్యులంతా దేవుడు ఒక సహవాసంగా పెట్టిండు కాబట్టి అట్లా నేను ఈ గ్రూప్ లోకి వచ్చినాక చాలా వాక్యాల ద్వారా చాలా మంది ద్వారా కూడా నేను నేర్చుకున్నాను అది నా ఆత్మీయ ఎదుగుదలకు ఒక మెట్లు అది నా గురించి సాక్ష్యం చెప్తున్నాను ఈ కేబిపిఎం గ్రూప్ నైట్ ప్రేయర్షిప్ లో మనం ప్రార్థించినాం ఎంతో మంది గురించి ఎన్నో అంశాలు కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే చెప్తున్నారు కానీ ప్రార్థన అంశాలు చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అనేది మాత్రం ఎవరు చెప్తలే పది మంది కుష్ఠరోగులు ఏసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందితే తిరిగి ఒకడే వచ్చి నువ్వు నా పట్ల చేసినావని కృతజ్ఞత భాగం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఏదైతే ప్రార్థనాంశాలు చెప్తున్నామో ఆ ప్రార్థనాంశాలు ఏమైనా కూడా చెబితే అలా దేవుని కరంగా చెబితే అందరిలో ఒక విశ్వాసం అనేది బలపడతాయి అందుకు దేవుడు సాక్ష్యాలు పెట్టి కాబట్టి చూడు మనం ప్రార్థించినప్పుడు ఈ రవి చెప్పిండు మనోజ్ బ్రదర్ ఎన్నో చెప్పిండు రామచంద్రన్ బ్రదర్ క్యాన్సర్ పేషెంట్ ఎంతో మంది కేబీపీఎం మనం గ్రూప్ ప్రార్థించడం వల్ల వంద పర్సెంట్ లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది దేవుడు అన్ని ప్రార్థనలకు ఘన విజయం అనుగ్రహించింది ఆ పక్షపాతంతో నా బెన్ను బేదర్ ఇప్పుడు మంచిగా పనికిపోతున్నాడు యేసు బ్రదర్ ఆరోగ్యం ఇప్పుడు మంచిగా ఉంది రామచంద్రన్ బేదర్ క్యాన్సర్ పేషెంట్ ఆయన బాగున్నాడు ఆ విషిత నేను చిన్న పాప ఆ రోజు ఆ ప్రేరాకిచ్చి రవి బ్రదరే ఆ రోజు ప్రార్థించిండంట ఆ ప్రార్థించడం వల్ల మనమంతా ఆ రోజు నేను లేను ఆ రోజు ఎంతమంది ఆ రోజు కాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రార్థించడం వల్ల దేవుడు ఆ పాపకి ఎలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి అవయం బాగుందంట అలాగే ఇంకా చాలా మంది శివసాయి కృష్ణ విషయంలో గాని మనం చేసిన ప్రతి ప్రార్థన మనోజ్ బ్రదర్ ఎన్నో ప్రార్థనాంశాలు చెప్పిండు అటన్నిటిలో కూడా దేవుడు కార్యం చేసిండు అంటే కొన్ని నాకు తెలియదు చెప్పిన వాళ్ళు ఏమైందో చెప్పలేదు కాబట్టి కాబట్టి ఈ గ్రూప్ వల్ల మనం ప్రార్థించడం వల్ల ఇది దేవుడు ఎంతో ఎంతమంది వాక్యాలు విని బలపడ్డారో నాకు తెలియదు కానీ ప్రార్థనల వల్ల మాత్రం అనేకులు బాగుపడ్డారు ఎందుకంటే మనం విశ్వాసంతో ప్రార్థించినాం కాబట్టి ఇక వాక్యాలు విని బలపడిన వాళ్ళు మారిన వాళ్ళు అది దానికి దేవుడే సాక్షి ఆ మనుషులే వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోవాలా నా మటుకు నేను నా గురించి చెప్పడానికి నేను మాత్రము ఎదిగినానని చెప్పినాను అలాగే ప్రార్థిస్తున్నాను కాబట్టి నడిపిస్తున్నాను కాబట్టి ప్రార్థనాంశాలు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ నేను విన్నాను తగిన సమయం ఉంటే ఇవన్నీ చెప్పాలా ఎందుకంటే మనం ఎంతో ప్రయాసపడి కంజూరప్ చెట్టు నాటి పండ్లు వస్తే ఆ నాటిన ఆ పండ్లు చూడడం ఎంత సంతోషము అలానే మనకి కూడా సంతోషం ఎందుకు ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసిండు మన ప్రయాసము దేవుని పట్ల మనకు కూడా అదే కాబట్టి అట్లా మన ప్రార్థనల ద్వారా ఇది ఒకరి ప్రార్థన అని నేను చెప్పను ప్రతి ఒక్కరు ప్రార్థించినాము అలా దేవుడు మన ప్రార్థనల వల్ల ఎంతో మంది కాపాడబడ్డారు రక్షించబడ్డారు వాళ్ళకున్న ప్రతి అనారోగ్యాల నుంచి స్వస్థత పొందినారు ఈ కేఎం నైట్ ప్రేయర్ వల్ల ఎంతో మందికి ఎన్నో సమస్యల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో మేలే ఈ నైట్ వర్షిప్ జరిగింది మన జీవితాల్లో మేలు అనేది అది మనలో ఉంటదన్నట్టు మనము దేవుని దగ్గర నేర్చుకునే విధానంగా వాక్యం పట్ల ఉన్న విధానాన్ని బట్టి आवाक्य मनों मनल कार्यशुद्धि कलटी अभी एवरी सिद्धपा वाला प्रकार अलगे इंकोक साध्यमें तबिता अब सिस्टर ने चेनईतरे आम नुकमारी अब नीटे ने चावा आपने अच्छे चेनई अम्म वाल अल्ला दूल्ल अम्मग अम ना सकते माला अख वालतम कूत कूतरन अ दें बे देवड़ कृप నాకు తెలియదు కానీ నేను ఏ ఇంట్లో అడుగు పెడతాను ఎవరికైతే దేవుని మాటలు చెప్తాను ఆ చెప్పే మాటలు తగ్గట్టే వాళ్ళ పరిస్థితులు ఉంటాయి అలా ఆ రోజు దయ్యం బట్టి నా కానాని స్త్రీ గురించి ఆ వాక్యం చెప్పినప్పుడు అక్క ఎంతో దుఃఖపడింది తర్వాత తన కుమార్తె దయ్యం అంటే నేను చెప్పినాను ఆ ఊరు నేను పోతానని చెప్పినప్పుడు నేను మా తమ్ముడు పరిశుద్ధ బ్రదరు మేమిద్దరం వెళ్ళినాము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఆ రోజు పరిశుద్ధ్రా బ్రదర్ వాక్యం చెప్పిండు తర్వాత చివరిలో నేను చెప్పినాను ఆ సిస్టర్ కేవలం ఈ తబిత అనే దయ్యం బట్టి వింతగా ప్రవర్తించడము పొలం పనులకు వెళ్తారు కాబట్టి చూడండి ఆ ఏదో ఆచార పథకంగా వీళ్ళు చర్చలకు పోతారు కాబట్టి తా ఆ చర్చలకు పోయినా కానీ తా ఉన్నంతా తాయెత్తులు కట్టించుకోవడము చేస్తారన్నట్టు అలా తాయెత్తులు గట్టించుకొని ఆ రోజు పరిశుద్ర బ్రదరే వాక్యం చెప్పిండు విన్న వెంటనే ఆమె తనంతట తానే వచ్చిండు నేను తా ఎత్తు అలా తాయెత్తు తీసేసినప్పుడు మాకు చంద్రశేఖర అన్న సహజంగా నేర్పించింది చూడండి ఎంతమంది విని చేస్తారో తెలియదు కానీ అన్న చెప్పిన మాట మాత్రం ప్రతిదీ నా వ్యక్తిగత జీవితంలో పాటించినానని లేదా తెలియదు కానీ వాక్య విధానంలో మాత్రము నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దానికి దేవుడే సాక్షి ఇది మనుషులు కొనియాడేది మనుషులు మెచ్చుకోవడానికి మనం చెప్పేది కాదు ఎందుకంటే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఎసప్ర ఒక్కడే కాబట్టి వ్యక్తిగతంగా ఈ డబ్బుల విషయంలో ఆరోగ్య విషయంలో ఏమన్నా పాటించలేదు ఏమన్నా తెలియదు కానీ వాక్య విషయంలో ప్రతిదీ పాటించినాం అట్లా ఇంటికి వెళ్ళిపోతే ఏ ఇంటికి వెళ్ళినా నీళ్లతో ప్రార్థన చేయడము ఆ ఇంటికి నీళ్ళతో ప్రార్థన చేసి ఇంటి చుట్టూ చల్లడము తర్వాత ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పడము తర్వాత సమర్థవంతమైన వాక్ అనే అంశము దాన్ని ఎక్కువ పాటించడం అలా ఆ ఇంటికి వెళ్ళి నాకు అన్న మాకు చెప్పిన విధానం ఏంటంటే ఆ తాయెత్తులు ఉంటే ఒకటి బురద నీళ్ళు అంటే మురికి నీళ్ళలో అన్నా లేకపోతే కాల్చి వేయాలని చెప్పిండు తర్వాత నేనేం చేస్తున్నాను ఆ తాయెత్తు తీసుకొని మేము జేబులో పెట్టుకున్నాం పెట్టుకొని నేను పరిశుద్ధ బ్రదర్ బండి వేసుకొని సగం దూరం వచ్చినాక నేను అన్నకు ఫోన్ చేసి ఇంకా అన్న మీరు ఎక్కడన్నా చేయండి అంటే మేమిద్దరం పోయి పోయి ఒక పక్కనే వాగులో మురికి నీళ్ళు ఇంకా అక్కడికి ఎవరు పోరు అనుకొని అక్కడ పడేసినాము ఇప్పటి ఇంకా సిస్టర్కి ఆ దయ్యం లేదు ఆ సిస్టర్ అనే కాదు అడుగు ప్రతి స్థలంలో ఎంతో మంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఎందుకంటే మరి అందరినీ పిలుచుకున్న దేవుడు ఏర్పరచుకున్న నా ఎందుకు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆయన పిలుపుని ఏర్పాటును నిత్యం చేసుకొని దేవుడు పనిని మనం వెళ్తామో మనల్ని ఆయన పని ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి మనల్ని అక్కడ నిలబెట్టి మహిమ పరుచుకునేది కూడా ఏసు ప్రభు ఎందుకంటే మన గొప్పతనం ఇందులో ఏమీ లేదు ఎందుకంటే నరుడు వల్ల ఒక తల వెంట్రుక రాలదు మన వల్ల ఏమీ జరగదు మనలో ఉన్న ఆయన మాటలు ఆ విశ్వాసమే ఎలాంటి వాటిని అయినా గొప్ప కార్యాలు చేయగలిగేలాగా చేస్తుంది అట్లా ఆ సిస్టర్ విషయంలో ఇలాగే మనం విశ్వాసంతో ప్రార్థించడం వల్ల విశ్వాస ప్రార్థన ఎంతటి రోగిని చూడండి ఎంతో మందికి దేవుడు స్వస్థతనిచ్చేండు అలాగే ఈ ప్రేయర్ మీటింగ్ వల్ల దేవుడు నేనేదన్నా బలహీనతల్లో ఉంటే తోటి సేవకుల ద్వారా నా బలహీనతలు చూపించండు ఎందుకంటే వాక్యాన్ని ఎప్పుడు సాత్వికంతో అంగీకరిస్తారో వాళ్ళే నూరంతలుగా ఫలించగలరు ఎందుకంటే వాక్యం అనేది దేవుడు మనుషులు ఎలా ఉన్నారంటే పాటలు వర్షీపులు బళ్ళ విరవడాలు చూ బల్లలు విరిస్తేనో వర్షీపులు చేస్తే ఆ టైంలో దెయ్యాలు పోతాయేమో సమస్యలు పోతాయి కానీ వాక్యం అనేది ఎప్పుడైతే నిదయంలో ఉంటదో ఆ వాక్యమే దేవుడు అది అగ్నిలాగా ఉంటది కాబట్టి ఆ వాక్యమే మనల్ని అడుగడుగున భద్రపరుస్తుంది కాపాడుతుంది మన నడక అనేది మన పాదము తొట్టెలకుండా కాపాడుతుంది కాబట్టి వాక్యమే మనల్ని ఆయన మార్గంలో ఆయన త్రోల్ ఇష్టంగా నడిపేది కాబట్టి నేను ఎన్నో బలహీనతల్లో ఉన్న నన్ను ఈ గ్రూప్లో వచ్చినాక దేవుడు ఎంతో మంది ద్వారా వాక్యాల ద్వారా నేను చాలా వరకు సరైనను సంపూర్ణంగా పరిపూర్ణంగా అయినా అని చెప్పను ఎందుకంటే ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ప్రేయర్కి జాయిన్ అయిన ఆసక్తితో శ్రద్ధతో మనం చేస్తేనే మన జీవితంలో గొప్ప మేలు అప్పుడే జరుగుతుంది జక్క యొక్క ఉంది కాబట్టి ఆ ఇంటికి రక్షణ తెచ్చుకోగలిగిండు ఆయన ఆసక్తిని శ్రద్ధను బట్టి దేవుడు ఆయన యుద్ధకు పోగలిగిండు ఈ రోజు యశు మన జీవితాల్లోకి రావాలంటే మనలో ఆసక్తి ఉండాలా శ్రద్ధ ఉండాలా అలా దేవుడు ఈ ఈ మీటింగ్ లో ఎందుకంటే ఈ రెండు మూడు నెలలు నేనే నడిపిస్తున్నాను కాబట్టి నేను చెప్పడానికి ఎందుకంటే టైం తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే నా ఆత్మీయతలో నేను అభివృద్ధి పొందినాను ఎవరైతే ప్రార్థనలు పెట్టి చెప్పించినారో వాళ్ళ వల్ల ఈ ప్రార్థనలు వాళ్ళ జీవితంలో అభివృద్ధి జరిగింది అలాగే వ్యక్తిగతంగా పరిచర్యలకు పోతుంటే దేవుడు అక్కడ కూడా ఆయనకి తగ్గట్టుగా కార్యాలు చేసి ఆయనని మహిమ పొందిండు కాబట్టి ఇది యేసు ప్రభు చేసింది ఇది యేసు ప్రభు అనే కలిగింది కాబట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈ యుగములకు కలుగును గాక కాబట్టి ఈ ఆరాధనలో జాయిన్ అవుతున్న మనము ప్రతిరోజు చాలా మంది పేర్లు చెప్పం చాలా మంది ఏదో ఆచారబద్ధకంగా కుదిరితే కుదరకపోతే ఇష్టం ఉండి ఇష్టం లేక ఏదో సమయానికి ఏదో ఉంటే అన్నట్టు వస్తే మనం ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా మనం అలానే ఉండిపోతాము చూడు ఆ దినం వచ్చినప్పుడు అప్పుడు పశ్చాత్తపడి బాధపడి మనం ఎంత వెతికినా దేవుడు దొరకడు ఎందుకంటే యశయ ప్రవక్త జీవితడు యహోవా దొరుకు కాల సమయమందు మందు మనం వెతకాల ఈరోజు మన అదృష్టం చెప్పకూడదు దేవుని కృపే దేవుని కృప ఉంది కాబట్టి ఇలా ఎన్నో వాక్యాలు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఈరోజు బయటపడి ఎవరు ఆ రీతిగా సత్యాన్ని చెప్పట్లేదు మనకి దేవుడు ఒక చిన్న గుంపుకి మందగా మనకు అనుగ్రహించిండు దాన్ని మనం నిలబెట్టుకుంటే మన జీవితాల్లో అదే గొప్ప సార్థకమైన కాబట్టి ఈ ఆరాధనలో రాలేని పక్షంలో ఉంటే అది దేవుడు చూసే దేవుడు దాన్ని ఎవరని అన్ని అనుకూలంగా ఉండి కూడా రాకుండా ఉంటే చూడండి మనం ఒకటి గురించి విజ్ఞాపన చేసేది పోగొట్టుకుంటున్నాం ఇంకొకటి మనం బలపడేది పోగొట్టుకుంటున్నాం ఒక సహవాసంలో ఉంటే మండుతాం ఎందుకు పరిశుద్ధాత్మతో వాళ్ళందరూ నింపబడి ఆ ప్రాంగణంలో ఉన్న ఆ అలాగే పేతులు వెళ్ళి కొరినీళ్ళు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు రక్షణ పొందడం మీద కూడా దేవుని ఆత్మ చూడు సహవాసంలో ఉంటే దేవుని ఆత్మ దిగడం వల్ల అది అందరికీ ఆ స్పర్శ తగలుతుంది అందుకు సహవాసాన్ని దేవుడు ఏర్పరచండి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రేయర్ మీటింగ్ని ని మనకు అందరికీ దేవుడు అనుగ్రహించిన కృప కాబట్టి ఈ కృప మనం కాపాడుకోవాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ మరలా యేసు క్రీస్తునామంలో నా వందనాలు చేశారు పరిశుద్ధులకు దేవ మా ప్రియ పనులకు తండ్రి నీకు ఎంతో వందనాసేయ నా దేవ ప్రభావ ఇంతవరకు ప్రభావ మీరు సాక్షాలదార మహిమ ప్రభావానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకు కృతజ్ఞత ఆస్పత్రులు అర్పించుకున్నైనా ప్రార్థన అంశాలైనా మీ సంగతికి నేను తీసుకొస్తాను ఇక మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిష్టమైనా ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థనలు ప్రభావ మీ సంగతికి చేరినై ప్రభావ నేను సంపూర్ణ మేము మీరు జవాబులు కూడా మాకు ఇచ్చినారు నైనా ఇంతకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకున్నైనా కామమ్మ ప్రభావ నా దేవా శిస్తల గురించి మీ ప్రార్థిష్టమైన నర్సంహ శిస్త గురించి మేము ప్రార్థిష్టమైన నా దేవా ప్రేద గురించి మేము ప్రార్థిష్టమైన నా దేవా క్యాన్సర్ రోగంతో ప్రభ ఎంత మంది బాధపడుతున్నారైనా ఆ క్యాన్సర్ ని ఏసుక్రీస్తున్నామంలో గర్దిస్తున్నాం శీరాన్ని విచ్చిపెట్టి బడితే దుష్టాత్మని ఆకేపిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము ఒక ప్రవ్వ ఆ క్యాన్సర్ బ్యాక్టీరియా వేసిన వాళ్ళు కాల్చిపోయిన ప్రవ్వ సంపమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్త ప్రశుద్ధ నామునం స్వస్థపరచండి కొరకు శాసన పెట్టుకొని వారి పాపను క్షమించండి ప్రవ్వ రక్షణ మార్గ బిడ్డలకు అనుగరించి మనం ప్రాధిష్టం శ్రీనివాస ముట్టం కాకండి మీ రక్త ప్రోక్షను అయితే మేము మాట్లాడుతున్నాం ప్రతి బ్లడ్ క్లాట్స్ ఏసుక్రీస్తున్నాములో కరిగిపోను కాక ఆ బ్లడ్ నరాలతో మేము మాట్లాడుతున్నాం ఏసుక్రీస్తున్నాములు ప్రతి నరాలు ప్రతి బ్లడ్ సర్క్యులేస్ సంపూర్ణంగా రెస్టర్ కావాల ఏసు క్రీస్తు నాములు నీకు అభ్యపిస్తున్నది ప్రవ్వా ప్రతి నరాలు మీరు హీలింగ్ దయచమని ప్రాదిష్టం ప్రేవా వాళ్ళ ప్రవ రైన్ ప్రభావా పట్ల మీ కృప చూపించండి ప్రవ వాళ్ళ భార్య తాకని ప్రవ్వ ఆ భార్యలో పనిచేసిన దృష్టాత్ గర్దించండి భార్య భర్తల్లో ప్రేమ సమాధానం గరించండి ప్రభావ నాయన భర్త పట్ల భార్య పట్ల ప్రేమ ఏకైతే దయచేసి రక్షణ మార్గం బిడ్డలకి కుటుంబానికి అనుగరించమని ప్రాధిష్టం అయినా మీ కృపల్లో జ్ఞాపకం చేసుకుని అయినా నా దేవతను యాక్సిడెంట్ నుంచి మీ ఆ బిడ్డ మీరు కాపాడడంనైనా సంపూర్ణ స్వస్థాన్ని గురించి మీ కొరకు శాసన పెట్టుకోమని ప్రార్థిష్టమైన నా గురించి మీరు ప్రార్థించడం మీరు స్వస్థపరిచినారు ఆ మరణంగా కొట్టి వేసినారనైనా మంచి ఆరోగ్యం బయటకు వాటిని బట్టి మీకు వర్ణాలు ఆ కుటుంబంతో రక్షణ పొందాలా మీరే సహాయపడమని ప్రార్థం పెట్టిన అభిషేకించి మీ గొప్ప సేవకురాలుగా మీరు తయారు చేయడం ప్రాధిష్టమైన ఆ రీతిగా ప్రభ నా దేవైనా తండ్రి ప్రారం నిమిషాలు నాదే ప్రతి ప్రాధాన్యత గురించి మేము ప్రార్థిష్టం ప్రభావ ఇద్దరు చిన్న బాబుల గురించి మేము ప్రార్థిష్టండి మీరు స్వస్థ పచ్చినారనైనా నాదేవా దిశార్జికులు అయిపోయిన మేము విన్నాం ప్రభ మీరు చేసిన కార్యాల బట్టి నీకు ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞత ఆసులు అర్పించుకుంటున్నామైనా గొప్ప దేవానికి ఎంతో వంద మీరు చేసే గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వందాలు ప్రయా గొప్ప దేవానికి మహిమ పరిస్థితులమైనా మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాల బట్టి నీకు వందనాల ప్రభావ చెప్పబడిన ప్రతి ప్రాధాన్యాలనైనా మీరు జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థిష్టమైనా ఎవరైతే ప్రార్థనలు ప్రభాంశాలు పెట్టారో ప్రతి అంశానికి వాళ్ళందరికీ వాళ్ళ జీవితంలో ప్రభావ సంపమైన స్వస్థత మీరు అనుగించండి ఓ ప్రభావ ప్రతి అనారోగ్యాల నుంచి దుష్ట శక్తి నుంచి ప్రతి మంత్ర శక్తి నుంచి సంపూని విడుదల పరిశుద్ధ నామూనా నా ఎవరైతే మంత్రాలు వేసిందో రక్షణ పొందాల ప్రభావ ఆ మంత్రాల ప్రభావ మీరు కాల్చేసి ఎవరైతే మంత్రాలు వేసిందో ప్రభావాళ్ళు పట్ల మీకు కనికరించి వాళ్ళకి రక్షణ పొందాల ప్రభావ నా దేవ దుష్టుడు ప్రభావ ఉండి ఆ రీతి వారు పనిచేస్తాను ఒక ప్రభావ నుంచి మనుషులు వెళ్ళగల్పించి మనం గొప్ప దేవానికి ఎంతో వందాలిసే నేను కలిసి ప్రభావ మనోజ్ గారులు ప్రభావ పెద్ద గురించి మీరు ఆ బిడ్డికి రాజేష్ ప్రదరించి ప్రారంభిష్టం బ సంపూర్ణ స్వస్థ దండి ప్రతి క్యాన్సర్సర్ రోగాన్ని గర్దిస్తున్నది ఈశ క్రిస్తాం ప్రతి క్యాన్సర్ బ్యాక్టీరియా ఖాళీ పను కాక ఈశక్రీస్తున్నాను బిడ్డికి సంపూర్ణ స్వస్థాన్ని గరించండి పాపం క్షమించండి మీకు అనుకరించి పిలిచి ఆ కుటుంబంతో రక్షణ దాని ప్రాష్టమైన మీ కృప వినంబడి కృపడికి అనుకరించమని ప్రాష్టమైన గొప్ప దైవానికి ఎంతో వందలు నా ప్రభావ చక్కగా ఎన్నో ప్రాథంశాలు ఉన్నాయి ప్రభావ కాబట్టి వాటి అన్నింటినీ మీ సన్నిధి అపచేతం ప్రవ్వ మీరే వాళ్ళందరినీ బలపచ్చే రక్షణ ఇచ్చండి ప్రతి ఒక్కరి పాపాలు క్షమించి సంపూర్ణమైన మార్గం రక్షణ విరించండి మీరు అక్కడ తొరగనుంది ప్రభావందరూ రక్షణ పొందాలా ఒకనొక దినం ప్రభావ మీ సన్నిధి వాళ్ళందరినీ చూడాలా ప్రభావ అది మీరు అద్భుతాల ఆశ్రకాలు జరిగించడం ప్రాద్ష్టమైన మీ కృప మీద కృప అని గురించండి రవిచాల మీరు తాకని స్వస్థపచ్చండి మనజారు ఏం కష్టమే తాకి బలపచ్చండి స్వస్థాన్ని గురించండి ప్రభావ ప్రతి ప్రార్థన జవాబు చేయండి ఆ రీతిగా ప్రభావ ఒక బ్రదర్ ప్రభావ భార్య భర్త మీ కొట్లాట ప్రభావ ఆ బాబు వచ్చినప్పుడు మంచిగా లేని పేడిస్తుంటే ప్రభావ ఆ కుటుంబం ప్రతి చిక శక్తిని గర్ధించమని భార్య భర్తల సమాధానం అనుగించమని ప్రార్థం మీ కృపల జ్ఞాపనం చేస్తున్న ప్రాధిష్టమైన గొప్ప దైవానికి ఎంతో వందలిసా ప్రభా నైనా ప్రతి ఒక్క బిడలు మీరు జ్ఞాపన చేస్తున్నారా నైనా మా ప్రాథమిక సన్నిధి చేయని మేము నమ్ముతున్న ప్రభావనొక దిన ప్రభావ మేము ఒక జవాబులు ఇచ్చే గొప్ప దేవుడు ప్రభ నైనా మేము ఆ పాత్రలు నిండింత వరకు మేము ప్రార్థిస్తూనే ఉండాలి ప్రభావ విజ్ఞాపన చేస్తూనే ఉండాలా ప్రభావ అంటే ప్రార్థన శక్తి మీరు మాకు అనుగ్రహించమని తాళి ఇష్టం ప్రతి అంశాలు మీరు కార్యం జరిగించండి ఎవరైనా పేర్లు మర్చిపోయి ప్రభావా బిడలుగా మీ కృపల్లో జ్ఞాపనం చేసుకోమని ప్రాదిష్టం సమస్యలు చాలా బిడలు మీ మై మార్థమే నిలబెట్టుకోవడం గ్రూప్లో నారదంలో పాల్గొన్న ప్రతి బ్రదర్శిస్తల నుంచి మీరు ప్రాదిష్టం మీకు వ్యక్తిగతంగా ఇంకెంతమంది రాజు అనుగురించి అందరి గురించి మీరు ఆదిష్టమైన వాళ్ళ సేవాజీతం ఆస్వాదించిన నూతన అభిషేకించి ప్రతి చోట మీకు కొరకు సాధన పెట్టుకుని నా దేవా ఆత్మల సంపాదన అనే భారంతో ముందుకు అనేక ఆత్మల ప్రభావం మీ ఎంతో ఆ రీతిలో ప్రతి ఒక్కరిని ప్రేరేపించి నడిపించమని ప్రదిష్టమైన వాళ్ళ కుటుంబంలోని ప్రతి కష్టం నష్టంచే వేళలు ఇచ్చేయమంత ప్రదృష్టమైన ఆర్థికంగా మెరుగుపరచని ప్రతి అవసరం మీ మహిమలో తీర్చమంటు ఆదిష్టమైన ఉద్యోగం ఉద్యోగంగా ఇచ్చేయండి సంతానం సంతానం గురించి అని వేసీకరిస్తున్నాము ఇరే కార్యాలు జరిగించి అద్భుతాలు చేకూర్చమని ప్రార్థిస్తాం అయినా ఈ రాత్రి కలసంలో మాకు మంచి విధులను గ్రహించండి ఏకోలే సహాయపడిన మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరంలో నీకు సమర్పిస్తున్నాం ఏసుక్రీస్తు నామూను మీరే మమ్మల్ని కాచి కాపాడి మీరు రాకుమల సిద్ధపరచుకోమని త్వరలో ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేసు సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ మరి యేసు నామాన్ని ప్రకటిస్తున్న ప్రక్క బిడ్డకు సదాతం దొడా ఉండి నడిపించి తగ్గించు కాక ఆమెన్ అమీన్ ఆమెన్ బ్రెదర్ ప్రెసిడా బ్రదర్ అందరికి ప్రెసినా